అంటదు కల మేల్కను మేల్కంటదు కలనెన్నటికి నీ కడు నిశ్చయము ఈ రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండా రెండింటిలోనూ కళాయరుకాలి రెండూ మిథ్యేను అంటగా మేల్కా భయాలుంటా వెప్పటి గంటూ మోపై రెంట రెంటి కళ ఎరు కళ రెండింటిలోనూ కళ ఎరు కళ రెండూ అంటదు కల మేల్కను మేల్కంటదు కల ఎన్నటికి కడు నిశ్చయము ఈ రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండు రెండింటిలోను కల ఎరుకలి రెండు మిథ్యేను అంటగా మేల్క బయలుంటావెప్పటి గెంటుము పైరింట రెంటి రెంటి కల ఎరుకల రెండింటిలోనూ కల ఎరుకలి రెండు మిథ్యేను